కీర్తన నూట యాభై మూడు నానాటికి పెరిగేని నరసింహము ఆనుక వరములిచ్చి సింహము వేడి ప్రతాపము తోడ విభవాలు మెరయుచు మూడు మూర్తులొక్కటైన ముఖ్య సింహము వాడి కోరలతో వడిన సురజక్కాడి తీడేటి మీసాలతోడి దేవదేవసింహమూ సరస శంఖ చక్రాది సకలాయుధాలు పట్టి పరబ్రహ్మవేతానైన పటుసింహమూ వరుస కొలువులు దేవతలెల్లా చేయగాను స్థిరైన కృపతోడి దివ్య సింహము కేలిసింహాసనముపై కిరీటము ధరించి చాలువేయుచేతు కాంచనసింహము పాలించి ప్రహ్లాదుని భక్తుల పాలిటికి ఇలువేలుపై ీ సతితో శ్రీవేంకటాద్రీసింహము